అర్థం ఎటువంటి ఆలోచనలు కాని ఎటువంటి కోరికలు కానీ ఎటువంటి ఎందుకు అనాథులుగా అని అనుకుంటున్నారు నీలో భక్తి లేదా దేవుని పద ఆశ లేదా ఒకవేళ లోకంలో ప్రేమిస్తా ఉంటే భక్తి ఉండదు ఏ లోకంలో ఆలోచన చేస్తా భక్తి ఉండదు ఎప్పుడో దేవుని విషయంలో ఆలోచన ఉంటామో దేవుణ్ణి మొరబెడతా ఉంటాము మరి మనలో ఉన్నటువంటి భక్తి అంటే ఎక్కువ పెరికి దేవునిలో ఎండి ఉంటుందని దేవుడు మనకు ఆ యొక్క అవకాశం ఇస్తా ఉంటాడు కీర్తనలో అరవై ఒకటి కీర్తనలో అరవై రెండు చూడని మొదటి వచ్చిన వచ్చినాము నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది నా పువ్వుల భార్య మీరు మనోజ్ మీరు దేవుని నమ్ముకున్నారు దేవుడిలో ప్రయాస పడుతుంటున్నారు మౌనంగా ఉన్నారు మీరు మౌనంగా ఉన్నారు మీకు ఏం తోయటం లేదు మరి ఏ ఆలోచనలో ఉన్నారో కూడా తెలియదు ఒకలాగా దిగ్భ్రాంతి హృదయం కలిగి ఉంటున్నారు మరి దేవుడి మీతో మాట్లాడుతుంటున్నారు చదవండి దాని తర్వాత రక్షణ కలుగు ఆయన వల్లనే మౌనంగా ఉండవలసిన అవసరం లేదు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు రక్షణ ప్రభు దగ్గర నుంచి అప్రామంశయాల విధంగా లేరు దేవుని యొక్క వాగ్దానం చేత తప్ప కూడా కార్యం చేస్తున్నాడు అని వాళ్ళు నమ్మింటున్నారు మరి దేవుడు వాళ్ళకి జీవితంలో కార్యం చేస్తున్నారు ఏ లోకంలో మానవులకు ఒక ఏజ్ ఒక ఏదో ఉండవచ్చు కానీ ప్రభు దగ్గర ఏదైతే లేదు వెయ్యి సంవత్సరం ఒక రోజుతో సమానం ప్రభు యొక్క సన్నిధానంలో మరి ఆ మనం ఒక్కసారి లెక్క పెట్టుకుంటే దేవుని సన్నిధానంలో మన అందరం కూడా పిల్లల వల్ల ఏమంటున్నాం ఈ సమయంలో దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుకుంటున్నాడు నేను మిమ్మల్ని అనాథులుగా నేను విడివాను ఒక విషయం రెండో విషయం దేవుడు ఏమి చెప్తున్నా అంటే మీలో భక్తి ఒకళ్ళ భక్తి కలిగి ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు రెండు మూడో విషయం చెప్తున్నాడు కీర్తనలో ఆరో మీరు దేవు నవమి మౌనంగా ఉన్నారు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు కానీ నేను మిమ్మల్ని మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాను దేవుడి ఈ సమయంలో మధ్యాహ్న పూర్తి దేవుడు మిమ్మల్ని ఎందుకు మమ్మల్ని అందరికీ పిలిచా అంటే మీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతుంటున్నాడు నేను తిమోతి మొదటి తిమోతి విషయమే చెప్తున్నాను మొదటి తిమిది రాసిన పత్రిక మొదటి వచ్చిన నా కుమారుడు తిమోతి ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు ఎందుకు పౌరు భక్తులు ఆ విధంగా మాట్లాడుతున్నాడు నా కుమారుడు తిమోతి ఆయన కుమారుడు ఆయన కుమాడాని తిమ్మతి కుమాడా పౌలకు పౌలకు పెళ్ళి అయిందా ఆత్మీయంగా అయిన కుమారుడు మరి దేవుడు మిమ్మల్ని ఈ యొక్క రోజులో ఆత్మీయ కుమారుడు దేవుడు మీకు అనుగ్రహించబోతుంటున్నాడు దేవుడు మేముకు ఆత్మీయ కుమారుడు మిమ్మల్ని అనుగ్రహించబోతుంటున్నాడు దేవుడిని మీరు తీసుకోవాలా నేను ఒక విషయం నేను చెప్తాను రోమ్ ఇటలీ దేశంలో చాలా మట్టుకు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉంటాయంటే నాకు సంతానం వద్దు నేను ఇంకొకరు నేను జీవితం ఇస్తాను నిన్ను వలిని పొరువాడిని ప్రేమించము ఒకళ్ళు నిన్ను వలిని పొరువాడిని ప్రేమించాలంటే నువ్వు ఒకరికి జీవితం కలగజేయాలా ఒకరి జీవితం ఇవ్వాలా జీవితం ఇచ్చి దేవుని కోసం ఆయనకు ఇటలీ దేశంలో వందల మంది వందల మంది వాళ్ళు వాళ్ళు వాళ్ళు ఆత్మీయంగా పిల్లల్ని తీసుకుంటారు భౌతికంగా వాళ్ళు ఒక దేవుడు అనుగ్రహించరు కానీ అని పిల్లల్ని తీసుకొని దేవుని కోసము నిలబెట్టి దేవుని కోసం సేవకునిగా సిద్ధం చేస్తా ఉంటారు నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని నాకు కలిగిన సంతానం ప్రేమించద వేరే సంతానం ప్రేమించడే గొప్పది దేవులకు సన్నిధానంలో నాకు పుట్టిన వారిని ఎట్లా ప్రేమిస్తా కానీ ప్రేమించాలి నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించేవుడు రెండే రెండు అద్దలకి చివరికి నిన్ను నీ పొరుగు వారిని ఒక అజ్ఞ మాట్లాడుతుంటున్నారు ఒకవేళ దేవునికి అనుకూలంగా ఉండాలంటే నీలో భక్తి ఉన్నదా అంటే దేవునికి కలిసి మిడిగా ఉండాలా అని అనుకున్నప్పుడు ఒకరికి జీవితం మనం అనుగ్రహించాలా ఆది మొదటి అధ్యయ మీరు వారు మీరు ఫలించాలా అంటారు ఫలించి విస్తారం చేయాలా మీరు మీరు ఏ విధంగా ఫలించాలా మరి నేను నేను నేను నా జీవితం నేను చెప్తాను నేను హాస్టల్లో పెరిగిన వాడిని సిఎస్ఐ హాస్టల్లో ఉన్నటువంటి వాణ్ణి నేను హిందూగా వచ్చినాను కార్పెంటర్ కుటుంబం నుంచి వచ్చినాను వచ్చిన తర్వాత చర్మంలో ఇంకా ఎవరి ముఖం కూడా మాకు తెలియదు వాళ్ళు నాకు స్పాన్సర్ చేశారు నా చదువు అంతా కూడా వాళ్ళు నాకు సహాయం చేశారు చదువు అంతా అయిన తర్వాత అడాప్ట్ చేసుకున్నారు దత్త తీసుకున్నారు వాళ్ళు నాలగా తొంభై తొమ్మిది వేల మంది పిల్లలు దక్షిణ భారతదేశంలో తొంభై పిల్లలు అందులో ఈ సౌదం కూడా ఉండవచ్చు తొంభై వేల మంది పిల్లలను దక్షిణ భారతదేశంలో వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు జర్మన్ నుంచి వాళ్ళు వాళ్ళు మాకు సహాయం చేసి ఉన్నత చదువుల్లో దేవుడు మాకు తీసుకుంటున్నారు తొంభై నా నా డిగ్రీ అయిన తర్వాత మరి నేను దుబాయ్ పోవడానికి ప్రయాసపడ్డాను దుబాయ్ నాకు అవకాశం వచ్చింది మెడికల్ సోషల్ వర్క్ నేను డబ్బులు కూడా కట్టాను ఎంత అయిపోయింది నేను పోవాల ఇంకొక వారం రోజుల వెళ్ళిపోవాలి దుబాయ్ కు అప్పుడు ఇరవై రూపాయలు జీతం తొంభై నేను జర్మకి లెటర్ రాసినాను అమ్మ నాకు చాలా సంతోషం ఉంది నాకు నాకు జాబ్ వచ్చింది దుబాయ్కి వెళ్తున్నాను ఒక్క మాట రాసిన వాళ్ళే ఐ విల్ నాట్ ఎంకరేజ్ యూ ఇఫ్ యు క్యాన్ వర్క్ ఫర్ యువర్ పీపుల్ ఐఎమ్ ఐరీ హ్యాపీఎస్ట్ ఉమన్ ఇన్ దిస్ వరల్డ్ నేను ఏ మాత్రం నీకు ప్రోత్సహించాను ఒకవేళ నీవు నీ సమాజం మధ్యలో నువ్వు వాళ్ళకు సహాయకరంగా ఉంటే నేను చాలా సంతోషపడతాను నాకు ఆ భాష అర్థం కాలేదు ఇది ఏంది ఇట్లా ఉన్నది అనుకున్నాను పదిసార్ల వంద శాత చదివాను ఆ లెటర్ నాకు అర్థం కాలేదు బాగా ప్రార్థన చేసుకున్నాను కొంతమందితో స్నేహితులు షేర్ చేసుకున్నాను ఇట్లా ఉన్నదాన్ని వాళ్ళు ఏమన్నదంటే దేవునికి చిత్తం లేదు నువ్వు ఉండి నువ్వు దేవుని కోసం నువ్వు డబ్బుల కోసం అడగలేకపోతే నాకు డబ్బులు వేయలేదు వాళ్ళు నా పాస్పోర్ట్ సర్టిఫికేట్ మాత్రం ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఆటైపోయినారు సరే అని చూస్తున్నాను తర్వాత ఈ బ్రదర్ చేత నాకు ఒక ఉద్యోగం వచ్చింది రికమెండ్ చేసి కరీంనగర్ వెళ్ళిపోయాను నేను పని చేయడానికి ఆ దుబాయ్ వద్దు అనుకుని వెళ్ళిపోయినాను కరీంనగర్ లో జాబ్ చేయడం మొదలుపెట్టాను అట్లా అంచలంచలుగా అంచల అంచే దేవుడు తన యొక్క కోసం దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు ఈ రోజు నేను ఒక ఒక వ్యక్తితో మాట్లాడతాను వందతో మాట్లాడతాను వెయ్యి మందిలాల్లోనే మాట్లాడతాను హాలేలోయ హాలే ఆత్మీయంగా తిమోతి మాట్లాడుతుంటున్నాడు పౌలు మాట్లాడు నా కుమార తిమోతి ప్రభు నందు ప్రియన కుమార్ తిమతి ఎదుగునీ నీకు ఈ లేఖ రాస్తున్నాను నేను ఆ జీవితం ఎప్పుడు అనుకుంటా ఉంటాను ఆ తిముతి ప్లేస్ నా పేరు పెట్టుకుంటాను అప్పుడప్పుడు తిముతి ప్లేస్ నా పేరు పెట్టుకుని మాట్లాడుకుంటాను అవును నేను వాళ్ళ ముఖం చూడలేదు నన్ను పంపించున్నారు నన్ను పోషించినారు ఈ రోజు దేవుని వాక్యం చెప్తున్నా అంటే కేవలం వాళ్ళ యొక్క నిన్ను వాళ్ళని పూర్వం ప్రేమించున్నా అన్నట్టు ఆ మాట మరి వాళ్ళ జీవితంలో నా ద్వారా ఫలించింది అని నేను అనుకుంటా ఉంటాను దేవుని యొక్క మాట ఫలించాలా పురుగులార మధ్యాహ్న పూట దేవుడు మనతో మాట్లాడుతుంటే మనం ఫలించాలా మనం ఫలించే బిడలే ఉంటున్నాం ఈ రోజు యొక్క ద్రాక్ష రసంను మనకు రొట్టెని తిన్నాం దీనికి ఎంత అర్థం ఉందండి తెలుసా చాలా కూడా అర్థం కలిగి ఉంటున్నది మరి మీరు ఈ సమయంలో దేవుడు తేటగా మాట్లాడుతుంటున్నాడు నీ భక్తిని ధైర్యం పుట్టింపుదా ఒకళ్ళ మీకు భక్తి ఉంటే ధైర్యం అందులోనే ఉన్నది భక్తి లేకపోతే ఉంటే ధైర్యం ఉంటే వేస్టే ముందుగా భక్తి కలిగి ఉండాలా మనం క్రైస్తవ మనకు ఉన్నది ఒకే ఒక లక్ష్యం అంటే భక్తి ఉండాలా భక్తి ఉంటే అది డెఫినెట్ ధైర్యం కూడా మనకు ఉంటుంది చిరసాలలో నన్ను వేసినా కానీ ఉన్నాను ఏం చేయలేవు గిరిమయా భక్తునికి తల కింద వేసి బావిలో ఆయన దించినారు తర్వాత కూడా ఆయన భయపడలేదు ఆయనలో ఉన్న భక్తులు నా దేవుడిని రక్షకున్న దేవుని కోసం ఏమైనా కానీ నేను ఉంటాను దేవుని మురవెట్లేదు నాన్న రక్షించేవాని ఆయన మొరవెట్లేదు ఆయనలో ధైర్యం ఉన్నది నా దేవుడు నా పక్షం కాబట్టి నాకు దేవులు ఎవరేమో చేయలేరు అది మరి దేవుడి ఈ సమయంలో మధ్యాహ్నం పూట మిత్రులు మాట్లాడుతుంటున్నారు చూడండి యవన్ రాశి తర్వాత పద్నాలుగు అధ్యాయము పదహార వచ్చినము యోన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చినప్పుడు యవన్ స్వార్త పదిహేను అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చిన పదిహేనో ఏర్పరచులేదు మీరు తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్లి పదించుటకులు మీ పదవుటలు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది చూడండి ఇక్కడ దేవుడు చాలా తీట మాట్లాడుతూ మాట్లాడుతూ ఏవో స్వార్థ పదేమో పదహారం వచ్చిన దేవుడు చాలా తీటక వంతో మీరు నన్ను ఏర్పరచుకున్న లేదు మనం ఏర్పాటు చేసుకుంటామా దేవునికి సమీపంగా దగ్గర పోతున్నా అంటే మనకి కష్టమని రావాలా మనకు యాక్సిడెంట్ కావాలా ఎన్నో కష్టాలు జరుగుతాయి దేవునికి మనం ఊట్లాడతాం దేవుని ధర పోవాలా ఆశపడతా ఉంటాం నేను సంపద వస్తా ఉన్నాం మా ముందే ఒక యాక్సిడెంట్ అయిందండి స్పాట్ డెత్ ఈరోజు ఇక సంపద చూస్తా ఉన్నా నేను అన్నగా సులభాసం ఇంప అని చెప్పిన చాలా మంది కూడుకున్నారు చూడండి అంటే దేవుని కనికరం దేవుని ప్రేమ దేవుని దృష్టి మాపైన ఉన్నది కాబట్టి మేము మరణంలో నుండి తప్పి ఈ సమయంలో సాక్షి చెప్పడానికి మేము మధ్యలో వచ్చింటున్నాం హాలేలోయ ఈ కుటుంబం బలపరిస్తున్నకు దేవుడికి పంపించున్నారు ఏదో ఒక ఫ్యాషన్గా మేము రాలేదండి క్రైస్తత్వంలో ఉన్నటువంటి ఆ లక్షణాలు తీసుకుని రాలేదండి నిజ దేవుని యొక్క స్వరూపంలో మేము ఉంది నిజ దేవుని యొక్క లక్షణం ఏ విధంగా బలపరిస్తుందకు వచ్చినాము కానీ ఇంకా సువర్త ప్రకటించే రాలేదు నా దేవుడు ఇలాంటి వాళ్ళు చెప్తాను మాత్రమే ఇక్కడ వచ్చిన్నాం మీరు నన్ను ఏర్పరచుకున్న లేదు మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినాను అది ఆయన మేము నన్ను అనుగ్రహిస్తాడు అడగడానికి నేర్చుకోవాలని ప్రభు ఏసుకొస్తామని అడగడానికి నేర్చుకోవాలా అడగడం ఏంటంటే నాకు ఒక కార్ కావాలా నాకు బంగ్లా కావాలా నాకు ఉద్యోగం కావాలా అది నా చాలా తప్ప దేవుని సంద నిలబడి నేర్చుకోవాలా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము ఏజుకెళ్ళి ఉన్నది మాట్లాడుతున్నారు దేవుడు గిరిమియాలో ఉన్న నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము చక్కగా నిలబడి అటెన్షన్ నిలబడం కాదండి మనలో ఉన్న గుణ లక్షణాలు మనలో ఆలోచనలు మనలో ఉన్న వైఖరి ఏ విధంగా ఉండాలా ప్రభు కోసం అది మనం నేర్చుకోవాలా దేవుని అడగాల మనం రెండవ విషయము దేవుని కోసం ఏ విధంగా మనం ఆడబడాలా దేవుని కోసం ఏ విధంగా మనం ఇప్పుడు ఈ సోదనకి మాకు అవసరం లేదండి ఆయన పెద్ద స్కాలర్ మా కూడా దేవుడు చదివిచ్చాడు మేము మంచి ఉన్నాం రావాలి రావాలని ఏమున్నది అంటాడు కానీ దేవుని ఎలా మేము తప్పన కలిగి ఉంటున్నాము దేవుని ఎడలా పని చేయాల కోరుకున్నామేము దేవుని కోసం పని చేయాలని ఆ భారంతో కలిగి ఉంటున్నాము ఈ రోజు ఒక ఆత్మ నా తండ్రి దాన్ని సంపాదించుకుంటే నా తండ్రి ఎంత సంతోషపడతాడు అది ఆ సంతోషం ఆ ఆనందం ను పంచుకోలేము ఆయన అంతగా ఆయన సంతోషపడతామంటాడు మరి సమయంలో దేవుడు మీతో మరి మన అందరితో మాట్లాడుతుంటున్నాడు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినాను అది ఆయన మీకును అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఆయన ఇస్తున్నాడు అనుగ్రహిస్తాడు మీరు ఫలించాలా అండి తీసుకుని లాక్కర్ పెట్టడం కాదండి ఫలించాలా నన్ను సహాయం చేసి ఉంటున్నారు నన్ను సాయం చేసి ఉంటున్నారు అనుకున్న ఉద్యమం కూడా రాయి పోయినాయండి అనేవి వచ్చి పని పోయినాయి దేవుని కోసం ఫలిస్తున్నాం నా మచ్చకు నా కుటుంబంతో కలిసి మరి దేవుడు మాకు ఒక బృందం ఇచ్చింటున్నా నేను అన్న బృద కలిసి అనేక ప్రాంతంలో దేవుని సువార్త చేయడానికి మేము బయలుదేరుతుంటున్నాం ఎందుకు బయలుదేరుతున్నాం అంటే దేవుడు మాయడలా ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాడు అని గ్రహించి ఉంటున్నాం దేవుని యొక్క ఏర్పాటు ఉందేమో గ్రహించి ఉంటున్నాం దేవుని మేము అందుకున్నాం అండి పిల్లలారా దేవుని యొక్క సౌరం విన్నటువంటి వాళ్ళే ఉంటున్నాం దేవుడితో మాట్లాడినప్పుడు ఆ మాకున్న ఆశలు కూడా దేవుడు నెరవేర్చుంటున్నాడు నా పేరిట మీరు ఏమి అడిగినాను నేను మీకు అనుగ్రహిస్తాను పద్నాలుగు వచ్చిన చూడండి పద్నాలుగు అధ్యాయ పద్నాలుగు వచ్చిన నామున మీరు నన్ను అడిగినాను నేను నేను చేతును నా నామన మీరు ఏమి అడిగినాను నేను చేతును మరి అన్న విషయమైనా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి సమయంలో గ్రంథంలో అదే సమయాల అన్న దేవునికి ప్రత్యేకంగా కోరుకుని నాకు మగ పురుషుని మాత్రమే మగ పిల్లని పర్టికులర్ గా దేవుని అడిగి ఉంటున్నారు మరి దేవుడు ఆమెకిచ్చుంటున్నారు మనో అదే విధంగా దేవుని సందానంలో ఉండి ప్రార్థన చేసి ఉంటున్నారు మరి సాంసేవుడు వాళ్ళకి అనుగ్రహించున్నాడు మరి మోజస్ జీవితం చూస్తూ ఉంటాం మోజస్ ఎక్కడ నుంచి ఎక్కడ తిరిగి మళ్ళీ ఎక్కడ వచ్చింటున్నారు ఆయన నా ప్రియ దేవుని బిడ్డలారా మరి మనోజ్ బ్రదర్ యేసు మసీద్ని వాళ్ళ चप्पर भाड़ के देने वाला है उन्हें विश्वास करना है अगर हमें विश्वास नहीं है कुछ नहीं पा सकते उन्हें चंगा ही देने वाला है उसके बाद छुटकारा मिलेगा अपन को किस प्रकार से वो पहना अपन और ये है दरिया दिल से बैठा हुआ ये सुमु से मेरे पास जो भी कोई आएगा मैं उसे देने वाला हूं मैं देने के वास्ते इस धरती पर मैं आ चुका हूं अपन लेने के लिए सीखना है उससे पास మజబూరసి మజబూరీ మజూరీ పురోన ప్రార్థనా కమిడికోన నూతనమైన నేను నేను సెకండ్ హ్యాండ్ కొనాలా అని ఆశపడుతున్నాను కానీ ఎప్పుడూ మేము కొత్త వాహనం ఈ వల ప్రభాన్ని ప్రార్థన చేసి మర్చిపోయినాం ఇప్పుడు మనం కీర్తన అరవై రెండు అది మర్చిపోయినాం కా మౌనం తర్వాత ఏం చేసినా సెకండ్ హ్యాండ్ కాలు